ఆహా ఏమి చెప్పేది హరిణీమాయా మోహములే చిగిరించి మొదల జౌ్వనము ఎంతగా ఉమియొక్కటే ఏలిన రాజులెందరో ఉంచి వారి వెంట వెంట పోవదాయను అంచల సూర్యచంద్రులని గడెకుడుకల ముంచి కొలచి పోసీని మునుకొని కాలము దేవలోకమొక్కటే దేవేంద్రులెందరో కైవసమయ్యేలగ నొక్కరిదీగాదు ఆవటించి పంచభూతాల నీటి శాఖలు వెళ్ళి సవధానాన పెరిగి సంసార వృక్షము ఇచ్చట నీ ఒక్కడవే ఇటు నీ దాసులెందరో చచ్చి ఎంత సేవించినాతనివి లేదు निलू श्रीवेंकटेश नीभक्ति विटा नीडेरी जन्ममु।